కథం కథిట్లూ అది అలాగంటే నాశేతుకమసత్ శణాదిహేతు కారణం ఎసత ఏ ఖకుసుమాదే తసద్ధేతుకం అసత్ నే అసత్ హేతువుగా కలిగిన అసత్ ఈ సృష్టిలో లేదు ఉదా అది ఆ వాక్యం ఇదిగా ఆ సమాస సంధులు అవి చూస్తే అలా గడబడిగా ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా విడదీసుకుంటే ఏమీ లేదు సింపుల్ సో ఉదాహరణకి ఒక ఆయన లేదు ఆకాశ పుష్పము ఆకాశ పుష్పం ఈ పువ్వుని ఇదిగో ఈ పువ్వు మీరు చూస్తున్నారు కదా ఈ పువ్వు ఈ ఎక్కడి నుంచి కోసుకొచ్చానో తెలుసా మీకు నేను ఆకాశం నుంచి కోసుకొచ్చాను ఏమిటి ఈ పువ్వు ఈ పువ్వుని నేను ఆకాశం నుంచి కోసుకొచ్చాను అది దాన్ని ఆకాశ పుష్పము అంటారు ఈ కక్కుసూమము అంటే ఆకాశ పుష్పము ఈ ఆకాశపుష్పం అవును స్వామిజీ ఈ ఆకాశ పుష్పానికి మీరు మాకు చూపిస్తున్న ఇవ్వ ఈ మీరు చూపిస్తున్నా కదా ఆకాశపుష్పం ఈ ఆకాశపుష్పానికి కారణం ఏమిటండి అంటే చుడు శశ విషాణము నుండి పుట్టింది కుందేటి కొమ్ము నుండి ఈ ఆకాశ పుష్పం పుట్టింది అలా ఏమైనా ఉంటుందండి అసత్తు నుంచి అసత్తు పుడుతుందా శష విషాణము అసత్తు ఆకాశ పుష్పం అసత్తు ఒక అసత్తు నుంచి ఇంకొక అసత్తు పుడుతుందా పుట్టదు మనుషులు వాళ్ళ బంధాలు ఇలాగే ఏడుస్తాయి అది పాయింట్ మనుషులు వాళ్ళ బంధాలు ఇలాగే ఏడుస్తాయి నేను ఉన్నాను వచ్చిన సందర్భంలో ఒక అమ్మ ఒక భార్యాభర్త ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు నిసర్గదత్త మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి కలమ్మ నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళారు మా కుమారుడు స్వర్గస్థుడయ్యాడు మాకు మీరు ఉపదేశం చేయండి అంటే అన్నారు చూడండి మీ బంధువులందరూ మీకు ఓదార్పు పలుకులు పలికారా ఆ మిత్రులు ఏం చేశారు వాళ్ళు ఓదార్పు వచనాలు పలికారు ఆఫీసులో బంధువులు వాళ్ళు ఓదార్పు మాటలు పలికారు మరి నేను కూడా ఏదైనా కొన్ని ఓదార్పు మాటలు పలకమంటారా అని అడిగారు అంటే వీళ్ళు కొంచెం డంగే ఎందుకంటే మనం ఎంతసేపు ఓదార్పు కోసం వెళ్తాం ఎవరు దగ్గరికి ప్రతివాడు అయ్యో పాపం మీకు కష్టం వచ్చిందిట ఉండండి సరే ఆయన వెళ్తాడు ఇంకొకటి వచ్చి అయ్యో పాపం మీకు కష్టం వచ్చిందిట ఆ ఉండండి ఆయన వెళ్తాడు రోజంతా ఇదే పని ఓ రోజు అయింది వారం రోజులు అయింది పది రోజులు అయింది ఈ లోపల ఓ మహాత్ముడు వచ్చాడు అయ్యో పాప మీకు కష్టం వచ్చిందిట అన్నాడు అనుకోండి మహాత్ముడు ఎందుకు ఇంకా ఆయన వీళ్ళు ఉన్నవాళ్ళు చాలరు ఆ మాత్రం ఓదార్పుది ఏదో మరి ప్రారంభకర్మ లాగే ఉంటుంది అన్నాడు అనుకోండి ఆయనేం మహాత్ముడు ఆ మాత్రం మీరు తెలుసుకోలేరు ఆయన చెప్పాలా మాట కాబట్టి నిసర్గత మహారాజు ఏమన్నారంటే చూసుకో ఓదార్పు వచనాలు పలకమంటావా లేకపోతే ఉన్న శక్తిని చెప్పమంటావా అని అడిగారు అడిగితే ఆ దంపతులు మాకు ఔదార్పు వచనాలు చాలానే కన్నా ఉండి విసిగిస్తుంది ఇప్పటికైనా ఇంకా చాలు మీరు మాకు ఏదైనా యథార్థమైన తత్వాన్ని ఉపదేశించండి అని అడిగారు అంటే అప్పుడు ఆయన అడిగారు మీ కొడుకుని మీరు అంటున్నారు కదా మీరు వాణ్ణి కన్సల్ట్ చేసి కన్నాడా లేక వాడు మిమ్మల్ని కన్సల్ట్ చేసి మీకు కొడుకే పుట్టాడా అని అడిగారు నేను అదే పదే చెప్తున్నా ఆయన చెప్పిన మాటే చెప్తున్నాను అంటే వీళ్ళు ముక్కు మీరు వేరేసుకున్నారు మేము ఎప్పుడూ అలా చూడనే లేదండి అవును చూడు ఇప్పుడు నో చూసి నువ్వు కన్సల్ట్ చేసేవా వాడు వాడు నీ పర్మిషన్తో పుట్టాడా లేకపోతే నువ్వు కన్సల్ట్ చేసి సంప్రదింపులు చేసి సలహా సంప్రదింపులు చేసి వాడిని నువ్వు ఈ లోకల్లోకి తీసుకొచ్చేవా నీ సంబంధం లేకుండా వాడు ఈ లోకల్లోకి వచ్చాడు ఈ ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారు మళ్ళీ ఈ లోకల్ నుంచి వెళ్ళిపోతారు అందరూ కూడా రాముడు వెళ్ళిపోయాడు కృష్ణుడు వెళ్ళిపోయాడు నలమహారాజు వెళ్ళిపోయాడు ధర్మరాజు గారు వెళ్ళిపోయారు నెహ్రూ గారు వెళ్ళిపోయాడు ఇందిరాగాంధీ గారు వెళ్ళిపోయారు రాజీవ్ గాంధీ గారు కూడా వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారండి వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వెళ్ళిపోయారు ఇంకా వేరే ఏవీ కారణం అక్కర్లా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఈ చెప్పేవాడు వెళ్ళిపోతాడు వినేవాడు వెళ్ళిపోతాడు వచ్చిన ప్రతివాడు వెళ్ళిపోతాడు నువ్వు దేనికి దుఃఖిస్తున్నట్టు వెళ్ళిపోయినందుకు దుఃఖిస్తున్నావా నువ్వు వెళ్ళిపోతావు ఏం దుఃఖిస్తున్నావే చాలాసార్లు వెళ్ళు ఇంటికి వెళ్ళి ఏదైనా పని చూసుకో అని చెప్పారే పాయింట్ ఆఫ్ సప్ నిసర్గదత్త మహారాజ్ అనే ఒక ఉత్సవం అవునుంది దాన్ని రమేష్ బలశేఖర్ రాసింది దాంట్లో ఎపిసోడ్ మీకు చదివితే కాబట్టి ఈ మానవులు వీళ్ళ సంబంధాలు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇదిగో పులి అదిగో తోక అన్నట్టు ఇదిగో పులి ఇదిగో తోక పులి లేదు తోక లేదు రెండూ అసత్త అదేవిధంగా ఇదిగో ఆకాశ కుసుమము ఇదిగో శశి విషానము దీని నుంచి ఇది పుట్టింది అలా ఉంటుంది సంబంధం లేదు ఎవ్వడికీ ఏ లేదు అంచేతనే మనం కలిసి నాలుగు రోజులు ఒకళ్ళతో ఒకళ్ళది ప్రీతిగా ఉంటే సరిపడుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషించుకోవడము తిట్టుకోవడము అనవసరం చేతనైతే ప్రీతిగా ఉండడం లేకపోతే దండం పెట్టి దూరంగా పోవడం అంతే తప్ప ఈ ద్వేషించడం అనవసరం ఎందుకంటే మనం ఏ వ్యక్తిని ద్వేషిస్తున్నామో వాడు చాలా తక్కువ కాలంలో మాయ మటు వాడేమవుతాడు ఈ జగత్తు నుంచి వెళ్ళిపోతాడు లేదా మనమే వెళ్ళిపోతాం కాబట్టి ఎవడికి ఎవడు సంబంధం లేదు ఇక్కడ నాస్తి అసతి తథ సదపి ఘటాది వస్తు అసద్ధేతుకం శేష విషాణాది కార్యం నాస్తి అదేవిధంగా ఇదిగో సత్ ఘటము ఈ ఘటము ఇది సత్ ఘటము ఉన్నది ఈ ఘటము కుందేటి కుమ్ము నుంచి పుట్టింది అలా ఏముండదు ఇప్పుడు వీళ్ళు శివలింగం తీసేమంటారు ఇప్పుడు శివలింగం తీసావు అక్కడ పెట్టి తీసేవా అక్కడ పెట్టి తీసేవా ఎవడైనా అనగాలి నువ్వు తీశాను శివలింగం నేను తీశాను శివలింగం అండవు ఆత్మలింగం ఉంటాడు ఏమిటి శివలింగానికి ఆత్మలింగానికి తేడా ఏమిటి ఆత్మలింగం అనగాలి అసలు ఆత్మలింగం అంటే ఏమిటి ఏమైనా అర్థం ఆత్మలింగం తీశానుంటాడు ఏదో ఎన్టీ రావరావు సినిమా ఒకటి చిన్నప్పుడు వచ్చింది దాన్ని పట్టుకున్నారో మరి వీళ్ళు అయితే వీళ్ళని పట్టుకుని ఆ సినిమా తీశారో నాకు అర్థం కాదు కానీ ఆత్మలింగం తీశాను అవును ఈ ఆత్మలింగం అనబడేదాన్ని నువ్వు పెట్టి తీసావా లేదు అలా పెట్టి తీస్తే ఇంకా మహిమేముంది పెట్టి తీయలేదు పెట్టకుండానే తీశాను ఆ పెట్టకుండా తీసినప్పుడు అది ఎక్కడి నుంచి అది వీడు వీడు తెల్ల ఆహారం నుంచి ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి ఒకటి నుంచి పుట్టాలి కదండి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉంటాయి అది కూడా స్టోనే కదా ఎప్పుడైనా మీరు కిడ్నీ స్టోన్స్ వాళ్ళు బాక్స్లో వేసి చూపిస్తారు అది సర్జరీ చేసినప్పుడు అది మీరు చూపిస్తాడు కూడా నాకు ఒక ఆయన చూపించాడు లేదు పాపం అనారోగ్యంగా ఉన్నారని చూడ్డానికి వెళ్తే ఆపరేషన్లో ఏంటి చూడ్డానికి వెళ్ళాలో ఆయన ఇంకా పాపం గడ్డ మీదే ఉన్నారు ఆయన బాధ్యం లేకపోతే ఎవరో కొడుకో స్వామీజీ చూడండి అని చూపించారు ఏమిటి కిడ్నీ స్టోన్స్ ఏమిటో పిచ్చి లోకం నిజంగా కిడ్నీ అదో మెమోర మెమొరబీలియా అంటారు అంటే వీరు ఎప్పుడైనా కాజీయో వాళ్ళ ఆవేశమో వెళ్తే ఆ గుర్తు కోసం ఏదో వస్తువు తెచ్చుకొస్తారే ఆ రకంగా ఈ కిడ్నీ స్టోన్స్ సర్జరీ కోసం మెమొరబీలియా చూపించారు ఆ కిడ్నీ స్టోన్స్ ఎలా ఉంటాయో తెలిసినా మనం ఉంగరంలో పెట్టుకోదగ్గట్టుగా ఉంటాయి చక్కగా మెరిసిపోతాం జమ్ స్టోన్స్లో ఉంటాయి క్రిస్టల్స్ ఉన్నాయి అన్ని క్రిస్టల్సే ఇప్పుడు మీరు ఉంగరంలో పెట్టుకునేవి మాత్రం ఏమంత ఉద్ధరించి అవి స్టోన్సే కదా దాని ఈ కిడ్నీ స్టోన్ వచ్చింది ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్ ఎక్కడి నుంచి వచ్చింది వీడు తిన్నటువంటి ఆహారం నుంచి వచ్చింది కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ కాల్షియం ఏమో ఒక తోట నుంచి వచ్చింది అంటే తోటపూర క్యాబేజీ వాటి నుంచి కాల్షియం వచ్చింది ఆక్జాలిక్ యాసిడ్ మటుకు టొమాటో నుంచి వచ్చింది అని చెప్పేది టొమాటో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల ఆక్జాలిక్ యాసిడ్ టొమాటో కొంచెం పుల్లగా ఉంటుంది మీరు చారు పెట్టుకుంటే టొమాటోతో పెట్టుకోవచ్చు లేదా చింతపండుతో పెట్టుకోవచ్చు ఎందుకంటే చారుకి యాసిడ్ కావాలి చింతపండు అయితే తార్తారిక్ యాసిడ్ ఉంటుంది టొమాటో అయితే ఆగ్జాలిక్ యాసిడ్ ఉంటుంది యాసిడ్ ఉండాలి సో ఈ ఆగ్జాలిక్ యాసిడ్ ఆ కాల్షియము కలిసి ఆ రెండు కలిపి తినకూడదని చేత కలిపి తిన్నప్పుడు ఆ కాల్షియం ఆక్సిరేట్ క్రిస్టలైజ్ అవుతుంది అది ఎక్కడవుతుందో డిపాజిట్ అవుతుంది సో అలా పుట్టింది అది సో ఈ శివలింగము అలా వీటి తిన్న ఆహారం నుంచి పుట్టిందా ఏమిటి పుట్టిందండి ఏమి నాటకాలు ఇవన్నీ కూడా అంత ఏ దిఖావతి ఇది కాబట్టి ఉన్న ఘటము లేని ఆకాశకు సుమందించి పుట్టింది అని మీరు చెప్పగలరా చెప్పలేరు తథ సత్య విద్యమానం ఘటాది విద్యమాన ఘటాది వస్తంతర కార్యం నాస్తి లేకపోతే ఈ కల్పన ఎలా ఉంది ఇది ఘటము సత్ ఉన్న ఘటము ఇది ఇంకొక ఘటము సత్ ఈ సత్త అయిన ఘటన నుంచి ఈ సత్తైన ఘటం పుట్టింది చూడండి కావాలంటే మీరు ఇదిగో పుట్టింది ఇది ఉంది అలాగే ఉండదండి అందుకే మీరు భ్రమపడ్డం తప్ప అలాగే ఉండదు సత్త అయిన నుంచి సత్తైన మరో ఘటం పుట్టదు ఒక సత్తు నుంచి ఇంకొక సత్తు పుట్టదు ఈయన నా నుంచి శివలింగం తీసాను నేను సత్తు నా నుంచి తీసిన శివలింగం సత్తు ఒక సత్తు నుంచి ఇంకో సత్తు పుట్టింది అంటే మనం అందరం చప్పట్లు కొడతాం అదంతా కూడా అదేమో అర్థం లేదనమాటది అలాగా ఒక సత్తు నుంచి ఇంకొక సత్తు పుట్టదు ఈయన ఉన్నాడు శివలింగము ఉంది కొంతసేపు శివలింగం ఆయన నోట్లో ఉంది ఇప్పుడు నోట్లోంచి బయటకు వచ్చింది అంతే తప్ప ఒకదాని నుంచి ఇంకోటి పుట్టడం అనేది ఏమీ లేదు ఎవ్వళ్ళు ఎవ్వళ్ళ నుంచి పుట్టరు కాదండి పిల్లాడు తల్లి నుంచి పుట్టాడు ఏమీ పుట్టలేదు ఏమీ పుట్టలేదు తల్లిలో ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నాడు ఇప్పుడు తల్లి గర్భం బయటకు వచ్చాడు పుట్టినట్ట ఎలా అవుతుంది రాజమండ్రిలో రైలు సికింద్రాబాద్లో దిగుతారు అంటే పుట్టినట్ట రైల్లోంచి పుట్టాడు వీడు ఏమిటి పుట్టడం పుట్టడమో లేదు పెరగడమో కాబట్టి పుట్టాడని మీరు అనుకుంటే అదిగో వాడు నా కొడుకు లేకపోతే వాడు నాన్న నా కూతురు ఇంకక్కడి నుంచి ఆ బంధం అలా కొనసాగిపోతూ ఉంది కాబట్టి ఉన్నదాని నుంచి ఉన్నది పుట్టుట అనేదేమీ లేదు ఉన్నది ఉన్నది ఇంకొకటి ఉన్నది ఉన్నది అంటే ఉన్నది ఉన్నదంతే ఉన్నదాని నుంచి ఉన్నది పుట్టడం అనే మాట అర్థంపరచలేనమాట అలాంటిదేమీ లేదు ఈ మూడు పక్షాలు తోషిస్తే ఇంకొక పక్షం ఉంది అదేమిటి అసత్తు సత్తు నుంచి పుట్టింది సత్కార్యమసత్ పుతస్సంభవతి అవునా సత్తు నుంచి పుట్టిన అసత్ ఎక్కడి నుంచి వస్తుందండి అది కూడా రాదు ఈ నాలుగు రకాల కార్యకారణ భావాన్ని నిరాకరించారు అసత్తు కారణము కార్యము అసత్ కొట్టేశారు అసత్తు కారణము సత్ కార్యము అదిపోయింది సత్తు కారణము సత్తు కార్యము అదిపోయింది సత్తు కారణమో అసత్తు కార్యమో అదిపోయింది నాలుగు రకాల కార్యకారణ భావాల్ని తిరస్కరిస్తే కొని ఇంకో రకం కార్యకారణ భావం ఏమైనా ఉండొచ్చు కదా అంటే ఇంకో రకం ఏమీ లేదు ఉన్నవి నాలుగే నార్యకారణ భావ సంభవతి శ్యో వా కల్పయతూ కాబట్టి చెప్పిన నాలుగు తప్ప మరి ఒక కార్యకారణ భావము ఈ సృష్టిలో సంభవం కాదు మీరు మనస్సుతో కూడా ఎంత పాండిత్యం ఉన్నా మీరు కల్పన కూడా చేయలేరు అత వివేకినా అసిద్ధేవా కార్యకారణ భావ కిదిత్యభిప్రాయ అత అంటే అందువలన అందువలన అనగా ఎందువలన కిటకాకారుడు రాస్తాడు ఏ విధంగానైనా కూడా కార్యకారణ భావాన్ని నిర్ధారించటం సంభవం కానందువలన వివేకవంతుల యొక్క దృష్టిలో వివేకవంతుడు ఉండాలి వాడు వాడు అవివేకి కాకూడదు అవివేక్ అన్నీ అన్నింటి నుంచి అలా పుడుతూ ఉంటాయి ఒక దాని నుంచి మరొకటి పుట్టింది దాని నుంచి ఇది పుట్టింది వీళ్ళ నుంచి అది పుట్టింది అని బీరకాయ పీచు రిలేషన్స్ ఉంటాయి చూసారా దాని నుంచి ఇది పుట్టింది వా ఆయన మా మేనత్తగారి భావమరుది యొక్క మేనల్లుడి లేలు విడిచిన మేనమావాకి పుట్టిన కొడుకు అని ఇలాగేదో ఈ ఇది చూసారా ఈ బీరకాయ పీచు సంబంధాలు ఇవన్నీ కూడా పని పాటాలైన వాళ్ళు చేసుకునేటువంటి వికల్పాలు తప్ప వీటిల్లో ఏమీ సారము లేదు ఏడు ఎవడి నుంచి పుట్టలేదు అందరూ జీవులు ఎవరికి వారే ఏమునా తీరే ఆ జీవులు వస్తారు తమ తమ నాటకాలను వేస్తారు అవతలికి పోతారు ఇప్పుడు మీరు నాటకం చూస్తారు నాటకం చూస్తే దాంట్లో తండ్రి తల్లి మహారాజు మహారాణి యువరాజు ఇంకో మహారాజు ఇంకో మహారాణి యువరాణి ఈ మహారా ఈ మహారాజు ఆ మహారాజు గారు దెలాడుకుంటారు తర్వాత కలుసుకుంటారు ఈ యువరాజు ఆ యువరాణి పెళ్ళాడతారు అప్పుడు ఆ యువరాణి గర్భవతి అవుతుంది వాళ్ళకు కొడుకు పుట్టాడు ఆ తర్వాత ఎవరో చిన్న చిన్న ఇబ్బందులు ఏవో వచ్చి ఆ తర్వాత మొత్తం నాటకం రెండున్నర గంటలు మూడు గంటలు అయింది కథ సుఖాంతము తెరవేసేశారు ఇప్పుడు ఎవడు పుట్టాడు ఎవడు పెరిగాడు ఏమిటండి పుట్టడాలు పెరగడాలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చేదండి జరితాను ఏమి అది నాటకం కాదు జీవితం జీవితం కూడా నాటకమే నాటకం తప్పింకేమి కాబట్టి వివేకం గలవాళ్ళు మీరు బం బండగా ఉండి వివేకాన్ని దరిదాపులకు రానివ్వకుండా ఇదిగో ఈ దేహము నేను ఫిక్స్ చేసి ఈ దేహంతో సంబంధము గలవాటి నాది అనేటువంటి అను ఆసక్తిని పెట్టుకుని సో ఆ ఇది పుట్టింది అది పుట్టింది దీని నుంచి పుట్టింది దాని నుంచి పుట్టింది అనుకోవాలి తప్ప వాస్తవంలో వివేకం గలవాడి దృష్టిలో ఏది దేని నుంచి కుట్టలేదు దేనికి ఏది కారణము కాదు కారణకార్యభావాన్ని నిర్ధారించటము సంభవమే కాదు దీని మీద ఒక వివేకం గలదు ఎలాగంటే ఇప్పుడు ఆత్మయే సత్యము ఆత్మ ఏమిటి సచిద్ ఆనంద అది ఆత్మ సత్ చిత్ ఆనంద సత్ అంటే ఉనికి సత్త ద బియింగ్ ఆ సత్త ఎందే కారణము కార్యము ఆరోపించుకుంటారు ఇప్పుడు మట్టి ఉంది మట్టి ఉండ నుండి ఉండ అంటే పిండము సంస్కృతంలో పిండము అంటారు పిండము అంటే మరోటి మరొకటి ఏం కాదు మృత్పిండము ఉండ ఆ మృత్పిండము నుండి ఘటము పుట్టినది చూడవ నువ్వు కారణం ఏమిటి మృత్పిండము కార్యమేమిటి ఘటము వాస్తవంలో మృత్పిండమన్నది మట్టే ఘటము అన్నది మట్టి నువ్వు ఆ మృత్పిండాన్ని పచ్చడి కింద నొక్కుతా ఇప్పుడు ఏమిటంటావు మట్టి అంటారు ఆ ఘటాన్ని తీసి ఇలా నొక్కేస్తా ఇప్పుడేమిటి మట్టి కాబట్టి ఒకే మట్టి ఎందు మృత్పిండము అనే కారణము ఘటము అనే కార్యము ఆరోపించబడ్డాయా లేదా అదేవిధంగా ఒకే సత్త ఎందు ఒకే ఉనికి ఎందు కారణము కార్యము ఆరోపించబడుతున్నాయి ఒకే తెలివి ఎందు చిత్ ఎందు జ్ఞాత జ్ఞేయము తెలుసుకునేవాడు తెలియబడేది దానికే గ్రాహక గ్రాహ్య అనే భేదము ఆరోపించబడుతోంది ఇప్పుడు వీడు తెలుసుకున్నవాడు అది తెలియబడినది ఈ తెలుసుకు తెలుసు తెలివి ఉంటే తెలుసుకునుట అనేది ఉంటే తెలుసుకున్నవాడు తెలియబడేది అనేవి ఉంటాయి తెలుసుకునుట లేదనుకోండి జ్ఞానము లేదనుకోండి జ్ఞాత జ్ఞేయము ఉంటాయా ఉండవు అంటే అర్థం ఏమిటి ఆ జ్ఞానమునందే జ్ఞాత జ్ఞేయము అనే విభాగము కల్పితము తర్వాత భోగము అంటే ఆనందానుభవము ఆనందానుభవం ఉంటే నేను భోక్తను ఇది భోగ్యము అనేది ఉంటుంది నేను భోక్తను ఈ లడ్డు అనే భోగ్యాన్ని అనుభవించినాను స బాగా ఆనంది ఆనందంగా అనుభవించాను అని మీరు చెప్పచ్చు అలా ఇప్పుడు చెప్తారు ఆనందానుభవం ఉండాలి ముందు ఆ నోట్లో వేసుకుని అబ్బా చాలా బాగుందే అని తిని దాన్ని ఎంజాయ్మెంట్ ఉండాలి ఆనందానుభవం ఉంటే ఆనందాన్ని అనుభవించిన వాడను అంటే భోక్తను నేను అది భోగ్యము అనే విభాగం ఏదైతే కలదో అది ఆనందమునందు కల్పితము సచ్చిదానంద ఆత్మ ఒక్కటే సత్యము కారణకార్య భాగము జ్ఞాతృజ్ఞేయ అనే విభాగము భోక్తృభోగ్య అనే విభాగము ఇవన్నీ కూడా ఒకే సచ్చిదాత్మయందు కల్పితములు వాస్తవంగా లే విపరీ జాగ్రత్ అచింత్యాన్ భూతవత్ స్పృశే తపరీ ధర్మాస్త పశ్యతి దీనికి అవతారీ చూస్తే కానీ మనకి ఆ శ్లోకం యొక్క సందర్భం ఏమిటో తెలియదు అందాము పునరపి జాగ్రత్ స్వప్నయో అసతోరపీ కార్యకారణ భావాశంకా అపనయన్నాహ చూడండి జాగ్రత్తు మిథ్య స్వప్నము మిథ్య ఏమండి ఆ మిథ్యలోనే విటింది మిథ్య ఏదో ఒక పర్టికులర్ సందర్భాన్ని పురస్కరించుకుని జాగ్రత్తలందు కారణత్వాన్ని స్వప్నము కార్యము అని చెప్పిన మాట వాస్తవం ఆ చెప్పిన దాన్ని పట్టుకుని వాటిలో కారణకార్యభావము అది యథార్థము అలాగా దాన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం మీరు చేయకూడదు ఏదో ఒకసారి మాట అన్న అన్నారు జాగ్రత్త అనుభవాలే స్వప్నంలో రిపీట్ అవుతాయం అని అన్నారు అదిగో నువ్వు అలా అన్నావు కదా కాబట్టి జాగ్రత్త సత్యము అని అనుకోడు జాగ్రత్త అసత్తే స్వప్నము అసత్యం అసతోహో జాగ్రత్త స్వప్నయోహో కదా అసతోహనుంది కదా అసతోహ అంటే ప్రాతిభాషికయో అనర్థం యథార్థంగా లేవు ఊరికే అనుభవానికి రావడమే తప్ప యథార్థంగా లేవు పాము నేను నాకు పాము కనబడింది తమ్ముడు నీకు పాము కనబడింది తప్ప అక్కడ పాము లేదు అంటే వాడు కనుక అది మీ ఊరుకుంటే సంతోషం వివేకవంతుడే అలా కాకుండా లేకుండా నాకు ఎలా కనపడింది అని అడిగేడంటే ఇంకా వాడు వేదాంతానికి పనికిరాడు ఇంకా వేదాంతం ఏంటండి పాము లేకుండా ఎలా కనపడింది అని అడిగాడంటే వాడు అసలు తత్వం తెలుసుకోలేదు కదా ఈజ్ వన్ విత్ ది పీపుల్ ఆన్ ది రోడ్ అంతే కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు నేను చూశాను కాబట్టి ఉంది అని అనుకుంటాడు కామన్ మ్యాన్ ఓరు వెరమొహన్ నువ్వు చూసిందల్లా ఉండక్కర్లేదురా నువ్వు లేనివన్నీ చూస్తూనే ఉంటావు కాబట్టి సో నాకు కనబడింది అని ప్రాతిభాసిక అని అర్థం ప్రతిభాసించింది అంటే ఉండి తీరాలనే రూలు ఏమీ లేదు వాస్తవంలో లేదు అసత్ది ప్రాతిభాషికములైన జాగ్రత్త స్వప్నాలు అవి అసత్తులే అసత్తులైనటువంటి జాగ్రత్త స్వప్నాల్లో మీరు ఏదో మాటవరసకి ఒక గివెన్ కాంటెక్స్ట్లో కారణకార్యభావం చెప్తే తప్పేం లేదు అంత టెక్నికల్గా ముక్కు పట్టుకునేది ఏమీ లేదు ఇక్కడ కానీ యథార్థమైన కారణకార్యభావాన్ని కనుక మీరు ఆపాదించే ప్రయత్నం చేస్తే మటుకు కాబట్టి వాటి మధ్యన ఎత్కించిత్ యథార్థమైన కారణకార్యభావం అంటే అప్పుడేమవుతుంది జాగ్రత్తలో ఎత్కించిత్ సత్యత్వం వస్తుంది స్వప్నం ఇచ్చేలాగూ గొడవేయలేదు కాబట్టి అలాంటి ప్రయత్నం మీరు ఏదైనా చేస్తే అది పొరపాటు అని అటువంటి ఆశంకను కారణకార్యభావ రూపమైన ఆశంకను అంటే ఏదైనా కొంత కారణకార్యభావం ఉంటుందేమో అనే ఆశంక సాధకులకి ఉండొచ్చు దానని దానిని అపనయన్ తొలగించడం తొలగిస్తున్నవారై ఆచార్యులు చెప్తున్నారు ఆహా చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఆ గౌడపాదాచార్యులు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇప్పుడు శ్లోకం చూస్తే మేము తెలుస్తుంది యథా జాగ్రత్ అచింత్యాన్ భూతవత్స్పృశేత్ విపర్యాసాత్ అది ఏమంటే జాగ్రత్తలో మీ హృదయంలో అవివేకము అజ్ఞానము ఉన్నాయా ఉన్నాయి సో జాగ్రత్త అవివేకము అజ్ఞానము ఉండబట్టి మీరు అచింత్యాన్ అంటే విచారించి నిర్ధారించకుం చింతనము అంటే విచారము విచారము చేసి ఇది ఉందా లేదా అని శోధించి తెలుసుకోకుండగా ఎందుకని అవివేకము అజ్ఞానము ఉన్నాయంటే ఇంక వాడు విచారమేం చేస్తాడు విచారమేం లేకుండగా వా యథార్థమని భ్రమపడే విధంగా ఘటపటాది వస్తువులు యథార్థంగా ఉన్నట్టుగా భూతవత్ అవి అన్నట్టుగా మీరు స్పృశేత్ చూస్తున్నారా లేదా చూస్తున్నారు కదా ఇప్పుడు ఉన్నది మట్టేనండి ఘటం ఎక్కడుంది ఘటము కల్పన మిథ్య అని ఎంతమంది అంటున్నారు ఎవరో అంటలేదు అంత వివేకం ఎక్కడే ఉంది సమాజంలో జనులలో అంత వివేకం లేదు వివేకం అసలేదు అంత వివేకం కాదు అసలేదు అజ్ఞానంలోనే ఉన్నారు మనుషులు ఆ కారణం విపర్యాసాత్ నేనేదో మనుషులు తిరుగుతున్నాను అనుకున్నారు అక్కడ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు విపర్యాసాత్ కాబట్టి అటువంటి విపర్యాసము ఈ పదం గుర్తుపెట్టుకోండి విపర్యాసము కాబట్టి వాడు తాడును చూసి పావుంటాడు ఎందుకని విపర్యాసము ఉన్నది మట్టయితే ఘటవును ఎందుకంటున్నాడు విపర్యాసము బంగారాన్ని పట్టుకుని నెక్లస్ అంటాడు ఏమిటి విపర్యాసము ఈ విపర్యాసము ఉండబట్టి విచారము చేయకుండా వాస్తవంగా లేని మానసిక కల్పనలైన ఘటపటాది పదార్థములను భూ భూతవత్ అవన్నీ యథార్థంగానే ఉన్నాయా అన్నట్టుగా వీడు చూస్తున్నాడు ఎప్పుడు జాగ్రత్త అవస్థలో ఏమంటే జాగ్రత్త అవస్థలో అలా ఉన్నవాడు స్వప్నావస్థలో ఇంతకంటే గొప్పగా ఉన్నవాటిని చూస్తాడా జాగ్రత్త అవస్థలోనే ఇంత అధ్వానంగా విడి పరిస్థితి ఉంటే ఇక స్వప్నావస్థ గురించి క్యా బోల్నే కానిత్యం న్యాయం ఉంటారు ఇంకా స్వప్నావస్థ గురించి చెప్పేదేవులేదు తథా స్వప్నే సరికా అదేవిధంగా స్వప్నములలో కూడా స్వప్నంలో కూడా ఈ విపర్యాసం ఉంటుంది కదండి వీడి స్వప్నంలో జ్ఞానం వచ్చేస్తుందా కొంతమంది అంటారు మాకు స్వప్నంలో జ్ఞానం వచ్చేసింది ఎలా వచ్చిందంటే గురువు గారు స్వప్నంలో వచ్చి జ్ఞానం చెప్పారు ఓర్వేరు జాగ్రత్తలో మూర్ఖుడు స్వప్నంలో బుద్ధిమంతులు అయిపోతాడ త్వప్నే విపర్యాసాత్ స్వప్నంలో కూడా ఈ అవివేకము అవిద్య అలాగే ఉండబట్టి త్రైవ ధర్మాన్ పశ్యతి తత్ర అంటే ఆ స్వప్నమునందే ధర్మాన్ అంటే జీవులనే అనొచ్చు పదార్థములోనే అనొచ్చు సో వాటిని చూసుకున్నాడు నిజంగా ఉన్నాయా అన్నట్లుగా చూస్తున్నాడు వాస్తవంగా లేకున్నా ఉన్నాయా అన్నట్లుగా చూస్తున్నాడు ఇంతకు ముందు చెప్పిన దానికి దీనికి తేడా ఏమిటంటే విపర్యాసము అనే ఒక అదనపు పాయింట్ ఇక్కడ చెప్పాలి లేనివి స్వప్నంలో ఉన్నట్టుగా ఎందుకు చూస్తున్నాడు విపర్యాసము వలన ఇప్పుడు పాయింట్ ఏమిటంటే జాగ్రత్త అవస్థలో ఈ విపర్యాసము ఉందా వీడి యొక్క వీడి ప్రవృత్తిని విపర్యాసము కంట్రోల్ చేస్తోందా లేదా చేస్తోంది కాబట్టి ఈ విపర్యాసముతో కూడిన జాగ్రత్త అవస్థ ఎందు కారణత్వాన్ని ఆరోపించటము అది తెలివితేటలు అనిపించుకోదు ఇప్పుడు నేను ఆ ప్రశ్న అడిగితే చెప్పండి ఇప్పుడు మీరు నిలబడి ఉన్నారు జాగ్రత్త ఉన్నారు కదా జాగ్రత్త అవస్థలో మీరు మీ మీయందు అహంకార మమకారాలు అనుభవానికి వస్తున్నాయా లేదా అహంకారము అంటే నేను దేహాదులయందు నేను అనే అభిమానానికి అహంకారం పేరు ఏవో కొన్ని వస్తువుల ఎందు నాది అనే అభిమానానికి మమకారం అనిపేరు అహంకార మమకారాలు మీకు అనుభవానికి వస్తున్నాయి కదా జాగ్రత్త అవస్థలో ఉన్నారు స్వప్నంలో పోనీ అనుభవానికి వచ్చాయనే ఏదో తెలివితేటలు లేకల్లా వచ్చాయను కూర్చోని జాగ్రత్తలో అనుభవానికి వస్తున్నాయి తర్వాత ఈ అహంకార మమకారములకే ఓ ముద్దు పేరు ఒకటి ఉంది దాని పేరే పెర్సన్ పెర్సన్ అంటే ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి అని అంటారు ఇంగ్లీష్లో మిస్టర్ సోన్ సో అని దానికి తెలుగులో ఏమన్నా ఫలానా వ్యక్తి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మీరు ఫలానా వ్యక్తిగా ఉన్నారా లేదా చెప్పండి న్యాయంగా చెప్పండి ఉన్నారు ఈ ఫలానా వ్యక్తి పుట్టడానికి ముందు ఉన్నాడా ఫలానా వ్యక్తి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది అహంకార విశిష్టమైన ఫలానా వ్యక్తికి పుట్టుకుంటుంది వాడికి ఏమండి పుట్టడానికి ముందు ఉన్నాడా ఫలానా వ్యక్తి లేడు తర్వాత ఈ దేహం పుట్టడానికి ముందు ఆ ఫలానా వ్యక్తి లేడు దేహం పడిపోయిన తర్వాత ఆ ఫలానా వ్యక్తి ఉంటాడా ఉండడు ఉండడు మీరు ఉంటాడని చెప్పకండి ఉండడు అంటే ఏదో నాస్తికవాదం చెప్తున్నాను అనుకున్నారు జీవుడు వేరు వ్యక్తి వేరు ఇక్కడ ప్రధానమైన దోషం ఇక్కడ వస్తుంది మామూలుగా లోకంలో అందరూ భ్రమపడేది ఇక్కడే ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా ఒక ఆయన పొడును పీల్చేవారు పొడును పిలుస్తే పూర్వం పీల్చేవారు ముక్కు పొడిని పిలిచేవారు ఒక వ్యసనం అదేం మంచి అలవాటు ఏం కాదు పేదం చదువుకునేవాళ్ళు పీలుస్తూ ఉండేవారు అదేదో శిష్టాచారమును కూడా ఎవడో అంటే నేను అది శిష్టాచారము కాదు ఏం కాదు చాలా చెడ్డ అలవాటు సో ఈ పొడం పీల్చేయాలి ఆ పొడం పీల్చి ఆయన పోయారు పోతే వీళ్ళు పదో రోజుని ఓ పొడన డబ్బా కొని దానం చేశారు ఎందుకు నా పొడన దానం చేసుకున్నావు అంటే ఆయనకి ప్రీతి ఆయన ఎడి లేడుగా లేకపోవడం ఏమిటి జీవుడు ఉన్నాడుగా అదే పొరపాటు జీవుడు ఉన్నాడు ఈ పొడం అలవాటు ఉన్న లేడు ఎందుకంటే పొడవు వాళ్ళ వాటి ముక్కు ఉన్నప్పుడే ముక్కు లేకపోయిన తర్వాత ఇంకా పొడవు వాళ్ళ వాటి ఎక్కడి నుంచి వస్తుంది వ్యామోహం ఇదే అమ్మ వచ్చారు వచ్చి వాళ్ళ అమ్మాయి స్వర్గస్థులయ్యారు పోతుంటే సమాజంలో ఏవైవ పదిహేనేళ్ళ పిల్ల పాపం దేహత్యాగం చేసింది ఇప్పుడు ఏడాది కడతాం ఇప్పుడు మళ్ళీ ఏడాది అవ్వబోతోంది ఈవేళ సోమవారం ఇవాళే నిన్ను వచ్చింది ఆ అమ్మ నా దగ్గరికి వచ్చి మా అమ్మాయికి ప్రీతికరమైన వస్తువులు నన్ను ఏమైనా మా అమ్మాయికి ఏమైనా చేయమంటారా అని అడిగింది అడిగితే నేను చెప్పాను చూడు అమ్మాయి వివాహం అయిందా లేదు అయితే పితృకార్య సంబంధం ఏం లేదు నువ్వు పితృకార్యం ఏం చేయనక్కర్లేదు అంటే అలాగే చెప్పారని నాకు ఆ పండితులు కూడా అలాగే పోల్యారు అక్కడికి అది ఒక పాయింట్ క్లియర్ అయింది ఎందుకంటే నాకు చదిగే తెలియ ఇటువంటి నేనేమి ఈ ధర్మశాస్త్రాలు చదివిన వాడిని కాదు సో అంటే నేను వాటి ఎందుకు శ్రద్ధ పెట్టలేదు నేనెప్పుడు అజాతవాదము ఆత్మాదానికి పుట్టుకోలేదని ఈ గోల్లో పడి ఉన్నా తప్ప పుట్టాడు గిట్టేడు ఈ గోల్ నాకు లేకుండే సో పోనీ అట్లీస్ట్ ఆ పాయింట్ వరకు క్లియర్ అయింది సో ఓకే అయినా కూడా మా అమ్మాయి పేరు మీద నేను చేయాలనుకుంటున్నాను అని ఆ అమ్మాయి కోరింది అమ్మాయి పనిచేసి అమ్మాయి అంటే నేను చెప్పాను నువ్వు తప్పకుండా చేయమ్మా ఎందుకంటే ఈ మనస్సుకి మంచి సంతోషం కలుగుతుంది ఒక రకంగా పితృకార్యము వంటిదే నువ్వు తప్పకుండా చేయి అంటే ఏం చేయమంటావు నువ్వు పని చేయి అన్నము పెరుగు అన్నం లాంటిది వండు ఓ స్వీటు దానికి జపచేయి ఎవరైనా ఓ నలుగురు భేదవాళ్ళకి పెట్టు అన్నదానం పితృకార్యము అంటే అన్నదానం అన్నదానం శ్రేష్టం కాబట్టి అన్నదానం చేయి అంటే ఆ అమ్మాయి అయితే మా అమ్మాయికి కొన్ని పర్టికులర్ స్వీట్స్ అంటే ఇష్టము అవి చేస్తాను అంటే అక్కర్లేదు నువ్వు ఆ సెంటిమెంట్ పెట్టక అక్కర్లేదు మరి అలా అంటారే అలా తెలియక ఇప్పుడు ఇంకా మీ అమ్మాయి ఆ నాలుక ఆ రుచులు అదేమీ లేదు మీ అమ్మాయి దేవుల్లో కలిసిపోయింది ఇంకెప్పుడు మళ్ళీ మా అమ్మాయికేమో బాసుండి ఇష్టము బాదుష ఇష్టము అలా మొదలెట్టద్దు దట్ ఈస్ నాట్ నెసరీ దేవుళ్ళో కలిసిపోయింది కాబట్టి అమ్మాయి పేరు మీద మీ మనస్సుకి ఒక సంతోషం కలగడం కోసం పితృకార్యానికి ప్రతినిధిగా సబ్స్టిట్యూట్గా కొంత ఆహారాన్ని నువ్వు తయారు చేయి నీకు జాతమైన విధంగా ఓ స్వీట్ కూడా దానికి తెతచేయి ఓ పది మంది భేదవాళ్ళకో ఐదుగురు భేదవాళ్ళకో నువ్వు తీసుకెళ్లి పెట్టు పెట్టు దండం పెట్టేసి వచ్చేసేయి అన్నే సలహా ఇక్క ఇదంతా ఈ కథంతా ఫలానా వ్యక్తి పుట్టుకకు ముందు లేడు పుట్టడం అది దేహం పడిపోయిన తర్వాత లేడు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా ఆ ఫలానా వ్యక్తికి ఎవో కొన్ని సమస్యలు ఉన్నాయా ఉన్నాయి కదండి సమస్యలు ఉన్నాయి ఎవరి సమస్యలండి ఆ ఫలానా వ్యక్తి సమస్యలు ఫలానాభ్యక్తి యొక్క సమస్యలే మీరు నిద్రపోయారు ఆ ఫలానా వ్యక్తి లేడు సమస్యలు లేడు వేరే ఆలోచనల్లో ఉన్నారు ఆ ఫలానా వ్యక్తి లేడు సమస్యలు లేవు సమస్య రావాలి అంటే ఆ ఫలానా వ్యక్తి ఉండాలక్కడ కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి యొక్క సమస్యలు కాబట్టి ఆ ఫలానా వ్యక్తిగా కొనసాగుతో ఫలానా వ్యక్తిత్వంతో తాదాత్మ్యాన్ని అదే నా యథార్థ స్వరూపం భ్రమపడి ఆ సమస్యలతో కొట్టుమిట్టులాడుతో మీరు ఇలాగే కొనసాగించాలనుకుంటున్నారా లేక ఈ ఫలానాభ్యక్తి అసలు యథార్థమా దీంతో ఎంత సత్యత్వము గలదు అది నా స్వరూపం కానప్పుడు నేను ఇంకా దాంతో ఎందుకు మమేకం అవ్వాలి దాన్ని నేను తిరస్కరించి దానికి ఇంపర్సనల్ అవేర్నెస్ ఈగోలెస్ అవేర్నెస్ అహంకార లేని ఆకాశము వంటి శుద్ధ చిద్రూపంగా నేను నిలిచి ఉంటే అప్పుడు ఈ సమస్యలు సమస్యలే కావు అవి డ్రీమ్ లైక్ అయిపోతాయి ఆ మార్గాన్ని అనుసరించాలా ఇది ఎవరికి వాళ్ళు సెటిల్ చేసుకోవాలి సో అయితే మరి ఆ ఫలానా వ్యక్తి సమాజము ఒక కుటుంబము ఇవన్నీ కదా అంటే అవన్నీ ఉంటాయి అవి ఏమీ చెడిపోవు వాటికి ఏమీ నష్టం రాదు వాటిలో మీకేమీ కష్టం రాదు మీ చుట్టుముట్టు ఉండే వాళ్ళకి ఏమీ తెలియాల్సిన అవసరం కూడా లేదు ఆ కర్తవ్యాలన్నీ అయిపోతూ ఉంటాయి ఒక స్వప్నంలో అన్నీ మీరు అనుక్కునే చేస్తున్నారా స్వప్నంలో అన్నీ వాటంతటా అవుతున్నాయి కదా అలాగే జాగ్రత్తలో కూడా అవుతూ ఉంటాయి మీకు రహస్యం చెప్తా జాగ్రత్తలో ఒక సమస్య పుడుతుంది కొంతకాలం తర్వాత ఆ సమస్యకి పరిష్కారం కూడా పుడుతుంది సమస్య ఎలా పుట్టిందో పరిష్కారం కూడా అలాగే పుడుతుంది నేను ఎక్కడికో వెళ్ళాను ఏదో నీళ్లు తాగాను ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ పుట్టింది ఆ ఇన్ఫెక్షన్ ఏదో కురుపులు అవి వేసేవి వాటితో ఏదో గిలగిల అడేవన్నీ ఏదో కొంతకాలంగా దాంతో సతమతం అవడం అయింది ఈ లోపల దానికి పరిష్కారం కూడా కలిగింది దానికి ఏదో పరిష్కారం ఈ ట్యాబ్లెట్ ఈ ముందు ఆ ముందు ముందు మాకు ఏదో వేసుకున్నాం పరిష్కారం కూడా అయింది అంతే జీవితం అలాగే ఉంటుంది సమస్యలు పుడతాయి వాటి పరిష్కారాలు పుడతాయి ఆ సమస్య పుట్టిందంటే దానికి పరిష్కారం అది అయిపోతుంది ఇంకో సమస్య పుడుతుంది దానికి పరిష్కారం అయిపోతుంది దీపావళి బాణాసంచేలాగా దీపావళి బాణాసంచాలంటే మీరు ఆకాశం చేసి చూస్తూ ఉంటారు చీకటి చీకటి కావడం ఆకాశం చూస్తూ ఉంటారు ఈ లోపల జుమ్ము వస్తుంది చక్కగా మెరుస్తుంది తపటపా అన్నీ తర్వాత ఏమవుతాయి అంతరించిపోతాయి ఇంకో జుంబు వస్తుంది మళ్ళీ మెరుస్తుంది తపటపా పేల్తాయి మళ్ళీ అంతరించిపోతాయి జీవితం అంటే ఇంతే సమస్యలు పుడుతూ ఉంటాయి పరిష్కారాలు పుడుతూ ఉంటాయి చిన్నప్పుడు మీరు గుర్తు చేసుకోండి మీకు ఓ సమస్య పుట్టి అది పరిష్కారం అయిందా లేదా అలాంటి సందర్భం గుర్తు చేసుకోండి ఇప్పుడు ఆ సమస్య ఎక్కడుంది ఆ పరిష్కారం ఎక్కడుంది అంతా గాల్లో కలిసిపోయింది అంతా ఓ బుడగా పుట్టింది ఆ బుడగ పేరుపోయింది ఇంకో బుడగ పుట్టింది ఈ బుడగ పేరుపోయింది ఇంకో బుడగ పుట్టింది ఆ బుడగ పేలిపోయింది ఇప్పుడేవో నాలుగైదు బుడగలు తిరుగుతున్నాయి తల చుట్టూను ఇవి పేలిపోతాయి ఇవి పేలిపోతాయి కదా అని బుడగలు లేకుండా ఉన్నది ఇంకేవో బుడగలు వస్తాయి అవి పేలిపోతాయి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయని అదో బుడగ మళ్ళీ తగ్గింది మళ్ళీ పెరుగుతుంది పెట్రోల్ అయిపోతే ఎలక్ట్రిసిటీ వస్తుంది ఎలక్ట్రిసిటీ అయిపోతే గ్యాస్ వస్తుంది ఏవో వస్తూ ఉంటాయి వాటికి శతకోటి దరిద్రాలకి అనంత కోటి రూపాయలను పిచ్చి సామెత ఒకటి ఉంది అలా అలా వస్తూ ఉంటే ఇలా వెళ్తూ ఉంటాం ఇది ఒక స్వప్న ప్రపంచం ఇది ఒక స్వాప్క జగత్తు దానికి ఏదైనా చేయాల్సింది ఉంటే మీరు చేయండి మిమ్మల్ని చేయొద్దని నేను అన్నా మీరు చేయాల్సినవో చేస్తూ ఉండండి కానీ ఈ ఫలానా వ్యక్తి ఆ ఫలానా వ్యక్తి యొక్క సమయ సందర్భాలు సమస్యలు భోగాలు ఇవన్నీ వాటికి చేయాల్సిన పనులు ఇదంతా కూడా ఒక దీర్ఘ స్వప్నము ఈ స్వప్నం ఇలాగే దాంతో మనం సతమతమవుతూనే ఉండాలా అంతేనా ఉపాయం ఆ స్వప్నాన్ని అలా సాగదిస్తూ ఉండడమేనా లేక ఆ స్వప్నాన్ని కాదని ఆ అధ్యారూపాలన్నింటినీ కూడా తిరస్కరించి అహంకార మమకారములు లేని అంటే ఫలానా వ్యక్తిత్వంతో సంబంధము లేని శుద్ధ చైతన్య స్వరూపంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా దిస్ ఈజ్ ది పాయింట్ వన్ హ్యాస్ టు సెటిల్ ఫర్ వన్ సెల్ఫ్ ఇన్ లైఫ్ ఎందుకంటే ఇదంతా కూడా ఒక పెద్ద విపర్యాసము తప్ప మరేమీ కాదు భాష్యకారులు ఏమంటారు చూద్దాము విపర్యాసాత్ అవివేక వివేకం లేకపోవడం జరిగే ఏమిటి వివేకము ఈ దేహము నేను కాదు అనే వివేకం లేకపోవడం జరిగిన ఈ దేహమునకు సంబద్ధములైనవి నావి కావు అనే వివేకం లేకపోవడం జరిగిన చూడండి ఈ జగత్తులో మనకి ఈ జగత్తులో ఉన్నది ఏది కూడా నాది కాదు నేను కాదు జగత్తులో ఏదైనా సరే ఇప్పుడు మీరు స్వప్నంలో మీకో దేహం ఉంది అది నేనా కాదు స్వప్నంలో మీకు కాదు ఉంది అది నాదే కాదు ఈ దేహము ఈ కారు ఏమి డిఫరెంట్ అండి అవి కూడా డిఫరెంట్ కాదు స్వప్నంలో దేహము నేను కాదు స్వప్నంలో కారు నాది కాదు ఈ జాగ్రత్త దేహము నేను కాదు ఈ జాగ్రత్త అవస్థలోనే మోటారు నాది కాదు అంటే ఇప్పుడు ఆ రోడ్డు మీద పారేస్తే వచ్చేయాలని నడిచి వెళ్ళిపోవాలా ఇంటికి అలాక్కర్లా మొటారు తిరుగుతూ ఉంటున్నాయి కొంతకాలం అక్కడ అదే పోతుంది మీరేం పారాయత్తలేదు తిరిగినంతకాలం తిప్పడం ఆ తిరగడం అయిపోయిన తర్వాత ఎక్కడో వాడు పెట్టేస్తా కదా జంక్యార్థిగో దేనికో ఆఖరు అంటే అంత చేయాల్సిందేముండదు అమెరికాలో ఓల్డ్ కార్డ్ ఉంటుంది దీన్ని ఏం చేయాలన్నది పెద్ద సమస్య దాన్ని జంకి యార్థికి పంపించాలంటే అది అది నడిచి స్థితిలో ఉండదు కదా జంకి తీసుకెళ్ళడానికి హండ్రెడ్ డాలర్స్ ఖర్చు అవుతుంది వీడు ఎలాగా ఏం చేయాలి తల్లి అది అయితే వీడు ఏం చేస్తాడంటే న్యూయార్క్కి వెళ్తాడు ఓ పార్కింగ్ స్పాట్ చూస్తాడు చూసి పార్క్ చేసి ఇటు అటు చూసి ఎవళ్ళు లేనప్పుడు పారిపోతాడు ఆ కళ ఎందుకంటే ఎవరూ చూస్తుండగా పార్క్ చేస్తే మళ్ళీ డౌట్ వస్తుంది ఎవడరా వీడరే వెంటనే నైన్ ఫోన్ వచ్చి పోలీస్ పట్టుకుంటాడు పట్టుకుని అన్నీ కూపీలాగుతాడు పోలీసు పోలీసు కూపీ లాగేటట్టే వీడు ఇల్లీగల్గా పార్క్ చేస్తున్నాడని తెలిసి వీడికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ ఫైన్ వేస్తాడు ఆ ఫైన్ కట్టి మళ్ళీ ఆ కారు తెచ్చుకురావాలి అందుకోసం వాడు ఏం చేస్తాడంటే దాన్ని అక్కడ పార్క్ చేసి ఇటు అటు చూసి పారిపోతాడు అక్కడ సో అంతే నా కారు అక్కడికి పూర్తం జీవితం అంటే అంతే దీంట్లో నాది నేను అనేవి రెండూ కూడా అసందర్భములే అవివేకాగ్ర జాగ్రత్ అంటే జాగ్రతి అని అర్థం సప్తమే విభక్తి లోపించిన పదం లుప్త విభక్తికం పదం అని అంటారు వ్యాకరణంలో జాగరితే అంటే జాగ్రత్త అచింత్యాన్ భావా అశక్య చింతనీయా రజ్జు సర్పాదీన్ ఊహ చేయడానికి వీలు లేని పదార్థాలను చూస్తాడు వీడు లైక్ వాట్ రజ్జు సర్పాదీన్ త్రాడు ఉంటుంది త్రాడు ఉంటే వీడు పాము ఎలా చూశాడండి ఎలా చూశాడో చెప్పండి మీరు ఉన్నది త్రాడైతే పాము ఎలా కనపడింది వీడికి దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది అనిర్వచనీయం అన్నారు అది ఫలానా విధంగా డైనమిక్స్ ఏమి ఉండవు దానికి ఒక మెకానిజం ఉండదు మెకానిజం దేనికి ఉంటుంది జ్ఞానానికి మెకానిజం ఉంటుంది కానీ భ్రాంతికి మెకానిజం ఏమిటి దాని పేరే భ్రాంతి కాబట్టి చింతన అయోగ్యాన్ని త్రాడు చూసి పాము అని భావించుట యోగ్యమా అయోగ్యమా అయోగ్యం అలాంటి అయోగ్యములైన కల్పనలన్నీ వీడు చేసుకుంటూ ఉంటాడు రజ్జు సత్పాది కల్పనల ఎలా చేస్తాడు భూతవత్ పరమార్థవతు అవే యథార్థములా అన్నట్టుగా వాటిని వీడు కల్పించుకుంటాడు కల్పించుకుని ఏం చేస్తాడు స్పృశేత్ స్పృశన్నిమ వికల్పయేత్ స్పృశన్ అంటే ఎక్స్పీరియన్స్ అనుభవం వాటిని అనుభవిస్తున్నట్లుగా ఊహించుకుంటారు అయ్యో పాము ఈ కరుస్తుందేమో త్రాచుపావేమో కట్లపామేమో కరిస్తే విషం ఎక్కేస్తే ప్రాణం పోతుందేమో ప్రాణం పోతే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నా భార్యాపిల్లలు నా మీద ఆధారపడి ఉన్నారని వీడికి ఇదో భ్రమ ఎల్ఐసి భ్రమ అంటారు దీన్ని నా భార్యాపిల్లలు నా మీద ఆధారపడి ఉన్నారు కానీ ఎల్ఐసి సిండ్రోమ్ అంటారు సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సీంట్రో నా భార్యాపిల్లలు నా మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా అయితే పిల్లలు భార్యాపిల్లలు రోడ్డు మీద విడిపోతారు రోడ్డు మీద విడిపోతారా హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటాం వారం రోజులకి మీద పడతారు కొద్దిగా మీద అవుతారు బోర్భోరమని ఎవరిన్నీ నడుస్తాయి ఎవరికి వారే యమునా లేకపోతే వీళ్ళు ఏదో అయిపోతారని వీడు అనుకుంటే అంత వ్యామోహదే కానీ ఎవడు ఏమీ అవడు అందరూ చిలకల్లాగా ఉంటారు వస్తువు అంతే వీడు లేకపోతే వాళ్ళు అంతే వాడు లేకపోతే వీడు అంతే ఇది అలాగ ఒక కల్పన అదంతా యథార్థమన్నట్టుగా ఊహించుకుంటాడు స్పృశే అంటే స్పృశన్నివ వికల్పయే నిజంగా పామున్నట్టు నిజంగా భయం పుట్టేసినట్టు పై ప్రాణం పైనే ఇదంతా వీడు కల్పించుకుంటాడు తప్ప పాము భయం లేదు పురాణం పోవడం లేదు ఏమీ లేదు ఎప్పుడు ఇదంతా జాగ్రత్త అవస్థలోనండి ఇదంతా జాగ్రత్త అవస్థలో ఇంత కల్పన ఎక్కడి నుంచి వచ్చిందండి విపర్యాసా రేపు నెక్స్ట్ క్లాస్లో ఓం ఓం నమో